ఇక వాడు అర్థప్రధాన భోగప్రధానులు ఉంటాడు ఏవో కోరికలు ఉంటాడు వాడి కోరికల కోరికలే డిజైర్ ఇస్తే బెగ్గర్ కోరిక అంటే వాడు బిచ్చగాడన్నమాట వాడి కదా ఈ సంవసారం నుంచి ఎవెవో బిచ్చ బిచ్చనెత్తుతో ఉంటాడు కావాలి అది కావాలని వాడికి ఆత్మ బ్రహ్మ ఏకత్వము అనే మాటలు వ్యర్థము వాడికే ఉపయోగించదు ఇక ఇంకొక అడుగు ముందుకు వేసి యాగాలు యజ్ఞాలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు పురుషులు చేస్తారు స్త్రీలు చేస్తారు పురుషులైనట్లయితే ఏవో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు ఇవన్నీ దేనికి స్వర్గానికి పోవడం కోసం అగ్ని స్తోమము ఇత్యాది యాగాలు చేస్తూ ఉంటారు స్త్రీలైనట్లయితే ఏవో వ్రతాలు అన్నీ చేస్తారు ఎవేవో వ్రతాలు ఉన్నాయి పెద్ద పెద్ద వ్రతాలు పురుషులకు ఎలా అయితే యజ్ఞాలు ఉన్నాయో పురాణంలో స్త్రీలకు వ్రతాలు ఉన్నాయి ఏవో లక్ష ఒత్తుల నోము రెండు వేలు ఉంటాయి లక్ష ఒత్తుల్ని తయారు చేయాలి ఏడాది పడుతుంది రోజు శుభముహూర్తం చూసి ఆ లక్ష ఒత్తుల్ని ఒకే రాత్రిలో వెలిగించాలి ఆ రాత్రిని నిద్రపోకూడదు ఆ రోజు ఉపవాసం చేయాలి ఆ రాత్రి కూడా ఏదైనా పురాణ శ్రవణం వినాలి ఒకసారి లక్ష వృత్తుల ఉండి నేను వెళ్ళాను నన్ను మోసుకుపోయారు నా వల్ల కాదునా మోసే కొండగా నల్లు మోసిపోయి కూర్చోబెట్టారు సరే కానీ పోనీ వాళ్ళకి ఏదో పలహారం చేసి రాత్రిపూట పలహారం ఏదో చేస్తాను ఏముంది రాత్రి భోజనానికి పెద్ద అపేక్ష ఉండదు వాళ్ళ ఏదో హవిస్సు ఇత్యాది పలహారాలు ఉంటాయి ఆ అక్కడే చేయొచ్చు ఒక గంట ఏదైనా మంచి విషయాలు చెప్పేసి వచ్చేద్దామని నేను ఏదో భగవద్గీత ఏదో పుస్తకం పట్టుకుని సంచలు వేసుకుని పలహారం అయ్యేప్పటికీ ఎనిమిదింటికి అనుకున్న పలహారం తొమ్మిదింటికి అయింది కంగారు ఏమింది వాళ్ళకి కంగారు లేదుగా నాకు కంగారు కానీ వాళ్ళకి తెల్లారాలి బళ్ళు పని అంతవరకు ఈ కథ నడవాలి నేను అలా వేలమోహం వేసుకుని కూర్చున్నా సరే పలహారం పూర్తి చేశాను అయ్యా నా ప్రసంగం నేను పూర్తి చేసిన నా నేను పోతాను అంటే మీ ప్రసంగం ఇప్పుడు కాదు ముందు ఇప్పుడు పురాణ ప్రసంగం ఉంది ఆయన శాస్త్రులు గారు వచ్చారు ఆయన పురాణం లక్షవత్తుల నోము మీద పురాణం అది నేను విన్నా అందు గురించి నాకు లక్షవత్తుల నోము కథ అంతా బాగా తెలిసింది ఆయన తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా చెప్పారు ఆ లక్షవత్తుల నోము యొక్క కథ అంతా చెప్పారు ఏదో ఒక గ్రంథం నుంచి ఏ గ్రంథం అంటే మాఘ పురాణమో కార్తీక పురాణమో అలాంటి దాంట్లో మీరు తీసి చెప్పారు చే అప్పుడు నా ప్రసంగం లేవరంకి నేను ఒక గంట సేపు నేను చెప్పాను ఎందుకంటే మరి మాట ఇచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని మనం ఆశ్చర్యదించి బయటికి రావాలి కానీ రసాభాస చేయకూడదు కదా ఏదో చెప్పారు సో ఆ లక్షవత్తుల నోము విన్నప్పుడు నాకు అర్థమైంది ఈ లక్షవత్తుల నోము ఎందుకు చేస్తున్నారంటే స్వర్గాన్ని చేరుకోవడానికి చేస్తున్నారు అని ఆ నోము కథలో నాకు నేను తెలుసుకున్న ఒక విహే కాబట్టి ఈ విధంగా యజ్ఞం చేసో నోమో వ్రతమో చేసో తీర్థయాత్రలు చేసి నదీస్నానాలు చేసి స్వర్గం పుణ్యం మూటగట్టి స్వర్గానికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళకు కూడా ఈ ఆత్మ బ్రహ్మాత్మైకత్వ జ్ఞానము సాధనము కాదు వాటి సాధనాలు వేరే ఉంటాయి కర్మ ఉపాసన మొదలైన సాధనాలు ఉంటాయి మీరు మోక్షాన్ని కోరినట్లయితే మోక్షము అంటే ఈ జన్మ ప్రవాహ రూపమైన సంసారం నుండి నేను పైకి పోవాలి నాకు ఈ సంసారం నాకు సుఖం వద్దు దుఃఖం వద్దు నా స్వరూపానందమే నాకు తప్ప ఈ సుఖ దుఃఖములు ఇహలోకంలోనూ అక్కర్లేదు పరలోకంలోనూ అక్కర్లేదు అని ఎవడైతే మోక్ష పురుషార్థం కావాలని నిశ్చయించుకుంటాడో వాడికి మిగిలిన ఒకటే ఒక సాధనం మిగిలింది నేను మొత్తం మూడు సాధనాలు కవర్ చేసి నాలుగో వచ్చాను కాంట్రాస్ట్ తోటి బాగా అర్థం అందుకోసం అలా కవర్ చేశాను కంట్రాస్ట్ చేస్తే మీకు యూ నో బెటర్ సో మోక్షానికి సాధనమేమి జ్ఞానము జ్ఞానం మోక్ష సాధన జ్ఞానము అనేప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము అనే మాట వినపడుతుంది అంటే ఆత్మ ఇలా ఎర్రగా బుర్రగా ఇంత పెద్దది ఉంటుంది అది వీడు తెలుసుకుంటాడనో చూస్తాడనో అది ఫ్లాష్ లాగా కనపడుతుందనో అదేదో జ్ఞానం వీరికి హఠాత్తుగా వచ్చిందనో ఈ విధంగా ఆ జ్ఞానము అనేదాన్ని ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్గా మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్ నాట్ మిస్టికల్ ఒక మిస్టీరియస్ ఎక్స్పీరియన్స్గా ఒక సీక్రెటివ్ అకాంప్లిష్మెంట్గా వర్ణించే ప్రయత్నం కూడా మీకు అక్కడక్కడ సమాజంలో కనపడుతుంది అదంతా తప్పు ఇట్ ఈస్ నాట్ మిస్టీరియస్ ఇట్ ఈజ్ నాట్ సీక్రెటివ్ ఇట్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ తెలుసుకుంటా తెలుసుకోవటం అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని మీకు తెలుసా తెలియదా తెలుసు తెలుసా ఏమన్నా సందేహం ఉందా నిప్పు ముట్టుకుంటే కాలును అని మీకు తెలుసు కదా అలాగే తెలుస్తుంది నిప్పు ముట్టుకుంటే కాలుతుందని మీకు ఎంత ఖచ్చితంగా తెలుసు అలాగే తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది ఆత్మ ఆత్మ తెలుస్తుందంటే ఆత్మ అంటే మేనత కొడుక మేనమ కొడుక తెలియడానికి అయితే ఇలాగ పెద్ద పండరాయిలా ఏమైనా ఉంటుందనుకుంటున్నారా అధికారు తెలియడం ఆత్మ తెలియదు ఎందుకంటే మీరే ఆత్మ ఇంకే తెలియడం ఏమండి మీ భుజాలని మీరు ఎక్కగలరా మీ భుధం మీద మీరు ఎక్కిన రోజున మీకు ఆత్మ తెలుస్తుంది కాబట్టి ఆత్మ తెలియదు మరి ఏం తెలుస్తుంది ఈ దేహమునందు ఏ క్షేత్రజ్ఞ చైతన్యము గలదో ఇది పూర్ణము ఇది ఉందంటే ఘటాకాశము పూర్ణము అని చెప్పినట్టుంది ఘటాకాశం పూర్ణం ఎలా అయింది నేను పూర్ణం ఎలా కాలేదు నువ్వు చెప్పు ఘటాకాశం ఎందుకు పూర్ణము కాదు చెప్పు చెప్పు ఇప్పుడు ఘటాకాశము ఘటాకాశుడు తరసానిఫై చేయండి ఘటాకాశుడు దుఃఖిస్తున్నాడు దుఃఖిస్తుండటాకాశమా ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగారు అడిగితే ఏం చేయమంటారండి ఈ ఘటం పాతదైపోయింది నేను కూడా పాతబడిపోయాను లేదా ప్రసరంత ఆకాశం ఎప్పుడు ఊడిపోతానో తెలీదు ఎప్పుడో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఘటన యాంటిక్ ఘటన అయిపోయి బీటలు తీసేసి ఎప్పుడైనా విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నది నా బ్రతక అంతమవడానికి దరిదాపుల్లో ఉన్నది అని చేత నేను దుఃఖిస్తున్నాను అని చెప్పింది ఘటాకాశం అంటే ఇప్పుడు ఈ మహాత్ముడు ఏమని చెప్పాడంటే ఓసీ వెళ్ళిదానా నువ్వు దుఃఖించకు అంటే దుఃఖించకపోవడం ఘటన పాతది బీతలు తీసి ఉన్నది ఎప్పుడో పగిలిపోతుంది మరి నేను చచ్చిపోతాను కదా అంటే చూడు ఘటము యొక్క ధర్మములు నీకు లేవు ఏమిటి ఘటధర్మములు ఏమిటి పాతది చూడు నువ్వు పాతవి పాత పాతదానివి కాదు కొత్త కూడా కాదు నువ్వు పాత కాదు కొత్త కాదు ఘటం పాతదేనా అవుతుంది కొత్తదేనా అవుతుంది ఘటాకాశము ఇటు కొత్తది కాదు అటు పాతది కాదు అది ఘటధర్మము నీ ధర్మము కాదు చూడు నువ్వు ఎలా ఉన్నావు చూసుకో నీ కేసు నువ్వు చూసుకో నీలో బేటలు ఏమైనా ఉన్నాయా అవి ఉన్నాయి కదా మరి ఘటా ఘటానికి కాదప్ప నీకు ఉన్నాయా ఈ బీటలు నువ్వు చూసుకో నీకేసి నువ్వు చూసుకో నీలో నీకేమైనా బీటలు కనపడుతున్నాయా మరి నేను నాకు బేటలు ఏవో లేవు ఘటం యొక్క బీటలు నీ బీటలు కావు ఘటం యొక్క చిల్లులు నీ చిల్లులు కావు నీ గురించి నువ్వు చూసుకో ఎలా ఉన్నావు నిర్మలంగా లేవు అవును నిర్మలంగా ఉన్నావు హద్దులు ఉన్నాయా నీకు ఏమో ఉన్నట్టు అనిపిస్తోంది ఘటం యొక్క హద్దులు ఘటం యొక్క హద్దులు నీ హద్దులు కావు నీవు హద్దులు లేని ఆకాశమై ఉన్నావు అని తెలుసుకుంది ఘటాకాశము తెలుసుకుంటే మహాకాశాంతో దానికి ఐక్యము అనుభవానికి వచ్చింది అర్థమైందండి కథ దేవుడు జడు అనుకుంటున్నారా మీరు చేతనుడు అయి ఉండాలి కదా లేకపోతే దేవుణ్ణి జడు జుడు అనుకుంటున్నారా చేతనుడు దేవుడు తెలివైన వాడు చేతనుడని స్వీకరిస్తారు కదా దేవుడు చేతనుడు మీరేమిటి మీరు చేతనుడా జడు మీరు చేతనుడే ఇది కాదు నేను జడుని అని మీరు అన్నారనుకోండి తప్పదు ఎందుకంటే మీరు జడు ఉంటే నేను జడుని అని మీకు తెలిసి ఇది కాదు జడము తనను తాను తెలుసుకోలేదు కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు తప్పుగా తెలుసుకున్నా తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు చేతనులే కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు సంసారము జాడము జగత్తు జడము దేహేంద్రియాలతో సహా ఈ జగత్తు జాడము కాబట్టి మీరు దేనితో జతగట్టాలి ఇది జగత్తుతో జత కట్టాలా అటు దేవుడితో జత కట్టాలా దేవుడితో జత కట్టాలి యు ఆర్ లీడ్ విత్ గాడ్ నాట్ విత్ ది ఇన్సెన్షియంట్ వరల్డ్ దేవుడితో జతగట్టాలి ఎందుకంటే మీరు దేవుడు ఒకే జాతికి చెందినవారు దేవుడు జాతి ఏమిటి చైతన్య జాతి మీ జాతి ఏమిటి చైతన్య జాతి ఎందుకని ఈ క్షేత్రము మీరు తెలుసుకుంటూ ఉన్నారు క్షేత్రజ్ఞా ఈ క్షేత్రము నాకు తెలుసుతో ఉన్నది నా చేత తెలియబడుతూ ఉన్నది ఈ క్షేత్రాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి తెలుసుకుట తెలివి నా స్వరూపము నా ధర్మము ఇటు వచ్చి ఘటాకాశం నేను ఆకాశమై ఉన్నమాట వాస్తవమే కానీ నాకు హద్దులు ఘటము యొక్క పరిమాణము నా పరిమాణము ఘటముకుండే చిల్లులు నా ఎన్నున్న చిల్లులు ఘటము యొక్క బీటలు నా యొక్క బీటలు ఘటము యొక్క కొత్త పాత నాకు చెందిన కొత్త పాత అని భ్రమపడింది ఘటాకాశం అలాగే మానవుడు కూడా దేహము యొక్క ధర్మములను తన నెత్తి మీద ఆరోపించుకుని క్షేత్రము తెలుస్తోంది తప్ప క్షేత్రమే నీవు కాదు క్షేత్రమును తెలియట వరకే నీ యొక్క లక్షణం ఆ క్షేత్రానికి ఉండే మంచి చెడు నీకు రావు క్షేత్రం మంచిదైతే నువ్వు మంచి అవ్వవు క్షేత్రము చెడుదైతే నీవు చెడు అవ్వవు కాబట్టి కేవలము క్షేత్రమును తెలుసుకుంటూ ఉండే చైతన్య స్వరూపుడను నేను ఇప్పుడు చెప్పండి క్షేత్రధర్మములేవీ ఆ చైతన్యంలో లేవు అంటే కుల మత వర్గ ప్రాంత జాతి ఇత్యాది భేదములు ఏవి ఆ చైతన్యంలో లేవు స్త్రీ పురుష విభాగం ఆ చైతన్యంలో లేదు బాల్యము యౌనము మధ్యవయస్సు వృద్ధాప్యము అనే అవస్థలు ఆ చైతన్యంలో లేవు దేహమునుకుండే రోగము ఆరోగ్యము ఇత్యాది ధర్మములు చైతన్యంలో లేవు మనస్సుకుండే సుఖ దుఃఖాలు ఆ చైతన్యంలో లేవు బుద్ధి ఎందుకువంటి జ్ఞానము అజ్ఞానము పాండిత్యము అపాండిత్యము ఆ చైతన్యంలో లేవు ఆ చైతన్యమునందు అహం అనే అభిమానము కానీ మమ అనే అభిమానము కానీ దాని ఎందు లేవు ఇప్పుడు ఆ చైతన్యము అపూర్ణ ఏమైనా హేతువు లేదు ఎందుకంటే చైతన్యాన్ని సే దానికి హద్దులు ఏర్పరిచి దాన్ని అపూర్ణముగా చేసేటువంటి లక్షణాలు దేహము ఇంద్రియములు మనస్సులకు చెందినవి ఏవీ కూడా ఆ చైతన్యమునందు యథార్థముగా లేవు అజ్ఞానము చేత కల్పించబడినవే తప్ప అటువంటప్పుడు ఆ చైతన్యమునకు అపూర్ణత్వాన్ని కలిగించేటువంటి హేతు ఏ ఒక్కటి లేదు ఘటాకాశము పది దానికి హద్దులను ఏర్పరిచే అంశములు లేకపోతే అది మహాకాశమే అయినట్లుగా ఈ క్షేత్రజ్ఞ చైతన్యం ఏదైతే కలదో అది ఏశ్వరుడు క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం ఈ తెలియుట ఈ తెలుగు అది తెలివంటే మిగతా తెలుగులు ఎందుకు పనికిరాని తెలుగులు తెలుగులు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఒక దృష్టాంతం చెప్తాను నేను మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ఈ దృష్టాంతం వినోబాబే గారి దగ్గర ఎవరో మహాత్ముడు ఒక ఆయన ఉండివాడు పేరు ఆయన చెప్పాడు నాకు ఆ పేరు గుర్తులేదు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఒక యంగ్ మ్యాన్ వెళ్ళి నాకు ఉద్యోగం పెంచమని అడిగాడు దాదా దాదాభాయో ఎవరో దాదాభాయో ఎవరో దాదాజీ ఆయన పేరు గొప్ప మహాత్ముడు వినోబాయ్ గారి క్లోజ్ ఫ్రెండ్ దాదాజీ నాకు ఉద్యోగం ఇప్పించండి నేను అడిగాడు ఈ యువకుడు అడిగితే నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను నువ్వు ఏ నువ్వు ఏ పని చేయగలవు అని ఆయన అడిగారు అడిగితే నేను బిఏ పాస్ అయ్యాను అని చెప్పాడు అవు చాలా సంతోషం అవి నాగపూర్ యూనివర్సిటీ నుంచి బిఏ పాస్ అయ్యాడు చాలా సంతోషం నువ్వు క్వాలిఫైడ్ పర్సన్ అవి వెరీ నైస్ నువ్వు ఏ పని చేయగలవు అని అడిగారు ఆయన దాదాజీ అడిగితే వీటంటాడు సర్టిఫికెట్ తీసి నేను బిఏ పాస్ అయ్యానండి సరేనాగా నువ్వు బీఏ పాస్ అయ్యానని చెప్పావు సర్టిఫికేట్ అక్కర్లేదు నాకు నీ మాట నాకు నమ్మకమే నువ్వు ఏ పని చేస్తావు ఏ పని చేయగలవు అని అడిగాడు అడిగారా అంటే వాడు ఇంకోసారి నేను బిఏ పాస్ అయ్యానండి అని చెప్తున్నాను అంటే అర్థం ఏమిటనమాట నేను ఫలానా పనిని చేయగలను అనే అనే విశ్వాసం వాడికి లేదనమాట ఇంకే బిఏ పాస్ అయ్యాననే తప్ప నేను పదో తరగతి పిల్లల వరకు ట్యూషన్ చెప్పగలను అనే అనుమాను కనీసం ఆయన ఏదో ట్యూషన్లు లేదంటే నేను అకౌంట్స్ వేయగలను అనుమనుల్ని అకౌంటెంట్గా ఏదో ఇప్పిస్తాను నేను ఫలానా పని చేయగలను లేదా పుస్తకాల షాపులో కూర్చుని అకౌంట్లో రాసి పుస్తకాలు విక్రేతలకు ఇచ్చి డబ్బు మీకు భద్రంగా అప్పచెప్పగలను అని చెప్పమనండి హీ విల్ గెట్ ఎ జాబ్ ఆఫ్ దట్ కై వాడి నేను ఫలానా పని చేయగలను అని చెప్పడు సర్టిఫికెట్ మాత్రం చూపిస్తూ ఉంటాడు కాబట్టి తన గురించి తనకు తెలియట దట్ ఇస్ కాల్ ఆత్మజ్ఞా తన గురించి తనకు తెలియట కాబట్టి ఆ ఏ క్షేత్రజ్ఞ నేను క్షేత్ర చైతన్య స్వరూపుడను నా ఏ రకమైనటువంటి హద్దులు పుట్టుక గిట్టుట సుఖము దుఃఖము ఇత్యాది ద్వంద్వములేవి నాయందు లేవు అని ఆ నిర్మలమైన ఆకాశము వలయ నిర్మలమైన శుద్ధ చైతన్య స్వరూపుడుగా తాను నిలిచి ఉట దీన్ని ఏమంటారు క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం ఆ జ్ఞానమే మోక్ష సాధనమే భాష్యకారులు చిన్న ఫ్రేజ్ని నేను పది నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నాకేమనిపించిందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు మీరు విన్నదైనా ఇంకోసారి దాన్ని పునః చెప్పడంలో ప్రయోజనము గలదు అనిపించి చెప్పాను ఆ జ్ఞానమే మోక్షము అనే సంగతి శ్రీకృష్ణుడు చెప్పినాడా చెప్పినాడు ఎక్కడ చెప్పాడు యజ్ఞాత్వామృతమృతే అని ఆయన అన్నాడు జ్ఞేయం తత్ప్రవశ్యాది యజ్ఞాత్వామృతమస్మృతే మనిషివై పుట్టినందుకు ఏది తప్పక తెలియదగినదియో దానికి జ్ఞేయము అని పేరు ఆ జ్ఞేయమును మీకు నేను బోధిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ జ్ఞేయ బ్రహ్మ గురించి నేను ఎందుకు తెలుసుకోవడము అంటే దానిని మీరు తెలుసుకున్నట్లయితే ఈ మృత్యువును దాటివేసి అమృతత్వమును అనగా మోక్షమును పొందదవు అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు తస్తస్మాద్ేతో అది అలాగా ఇప్పుడు తప్పక తెలియదగిన ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే మోక్షమును పొందును అని కదా మీరు చెప్పారు అది ఎట్లు కేవలము తెలిసేసుకుంటే బంధవిముక్తి అయిపోతుంది అని మీరు అంటున్నారు కదా ఎందువల్ల తెలిసేసుకుంటే బంధవిముక్తి ఎలా అయిపోతుంది అది చెప్పండి అని ప్రశ్న తద్ధేతు ప్రదర్శనార్థం శ్లోక ఆరభ్యతే తెలిసేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పగానే వాళ్ళకైనా సందేహం కలగచ్చు ఎందుకండి తెలిసేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయని తెలిసిందనుకోండి మోక్షం వచ్చే డబ్బు వచ్చేస్తుందా మన చేతికి తెలిస్తే ఏదో తెలుస్తుందంటే అంతే తప్ప అది మన మనం ఒళ్ళు పడిపోతుంది వచ్చి అని ఎలా చెప్పగలరు అలా చెప్పుటకు హేతు ఏమి ఈ జ్ఞానానికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం సో జ్ఞానం వల్ల ఏ విధంగా బంధం విముక్తి కలుగుతుంది అనే విషయాన్ని ఆ హేతువుని ప్రదర్శించుట ఈ శ్లోకము ఆరంభమవుతున్నది హే భరత రషాభి సంబోధన అర్జునుణ్ణి సంబోధిస్తున్నాడు ఋషభ అంటే శ్రేష్ఠుడు ఇగో ఋషభ అంటే ఎద్దు అనకూడదు ఎద్దు అని అర్థం ఉంటుంది కానీ అది లక్షణ రక్షణలో వాడతారు నీవు మనుషుల్లో ఎద్దుపోయి అన్నారనుకోండి తెలుగులో వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా అదే సంస్కృతంలో అన్నట్లయితే నరాణాం వృషభ షష్ఠి నిర్ధారణ షష్ఠి మనుషుల్లో నువ్వు ఎద్దువయ్యా అన్నట్టు అర్థం అండి అంటే మనుషులలో శ్రేష్ఠుడవు అని ఇప్పుడు నీవు నరసింహుడవు నరసింహుడు అంటే అర్థం ఏంటో తెలిసిన మనుష్య శ్రేష్ఠుడు అని అర్థం నరసింహుడు అంటే అసలు నిజానికి నరసింహ అనే శబ్దము ఆర్థంలోనే ప్రయోగింపబడినది అర్థంలో ప్రయోగింపబడితే పురాణంలో ఆ సింహాన్ని లిటరల్గా అర్థం తీసుకుని వచ్చింది అని మహాత్ముడు నిరూపించే ప్రయత్నం చేస్తాడు మీరు కంగారు పడతారేమో అని నేను అంతటితో ఆపేశాను సో కాబట్టి హే సింహమా అన్నానంటే ఆయనకి జూలుందని కోరలు ఉన్నాయని మీద పడి కొరుక్కు తింటాడని అర్థం కాదు శ్రేష్ఠుడు అని అర్థం అలాగే ఋషభ అంటే ఓ అంటే కొమ్ములతో పొడుస్తాడని అర్థం కాదు శ్రేష్ఠుడా అని అర్థం సో భరత ఋషభ భరతవంశీయులలో శ్రేష్ఠుడైనవాడా అని సంబోధన భరతవంశీయులంటే ఆ భరతుడు ఆయన యొక్క మహారాజు ఆయన గొప్ప వైరాజ్య సంపన్నుడు ఆయన తన సంతానానికి రాజ్యాధికారాన్ని అప్పజెప్పి తాను అడవికి పోయి తపశ్చో చేసుకుని గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన మహాపురుషుడు ఆయన వంశంలో జన్మించేవు నువ్వు కనుక ఏ ఆ వంశము యొక్క మహిమ నీలో కొంత ఉంటుంది అంటే ఆ భరత మహారాజుకి ఉన్న విజ్ఞానము నీ కూడా కొద్దో గొప్ప ఉండే ఉంటాయి కాబట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినవలసినది అని సంబోధన తద్విద్ధి ఆ విషయాన్ని తెలుసుకో శ్రీకృష్ణుడు కురు అనే మాట చాలా తక్కువగా వాడాడు విద్ధి అనే మాట ఎక్కువగా వాడాడు కురు కూడా ఉంటుంది ఇప్పుడు పని చేయాల్సిన చోట కురు తెలుసుకోవాల్సిన చోట విద్ధి ఇప్పుడు ఆకలిగా ఉంది ఏదైనా పలహారం ఉపమాయాలు చేసి పెడితే తిన్నామనుకుంటే అప్పుడు విధి అంటే ఉపయోగం అప్పుడు కురు అని అవసరం ఉంటుంది ఏమండి అయితే కురువు అంటే మరి నాకు తెలియాలి కదా కురువు అంటే ఏం చేస్తారు చేయకపోతే ఎలా చేస్తారు కాబట్టి విధి కూడా అవసరమే కనుక ఇక్కడ విధి విధికి ప్రాముఖ్యం ఎక్కువ మరి జ్ఞానం మోక్ష సాధనం గీత మోక్ష శాస్త్రము అయితే ప్రాముఖ్యం ఎందుకుంటుంది విధికే ఉంటుంది అప్పుడప్పుడు కురువు కూడా అవసరం పడుతూ విద్ధి తెలుసుకో ఏమిటి తెలుసుకోవడము కించిత్ సత్వం సత్వం అంటే ప్రాణి ఈ జగత్తు చేసిన చూడోసారి అనేక మంది ప్రా అనేక ప్రాణులు కలవు ఏదైనా సరే ప్రాణి అంటే మనుషులు అవ్వచ్చు పశువులు అవ్వచ్చు పక్షులు చెట్టు చేమలు ఈ ప్రాణులన్నీ ఏ ప్రాణి అయినా సరే పౌరాణికులు ఏం చేశారంటే ఇంకో ప్రాణుల గుంపుల్ని యాడ్ చేసి పెట్టారు పౌరాణికులు మనుషులతో ఆగరు నేను చెట్టు జాములతో మొదలుపెట్టి క్రిమి కీటకములు అలాగా మనుష్యులు వరకు వచ్చా అదే పౌరాణికులు చెప్పిన లిస్టులను మీరు కనుక వేసుకోదలుచుకుంటే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు సిద్ధులు సాధ్యులు చారణులు కింపురుషులు అప్సరసలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా అనేక మంది ప్రాణులు దాడారు కాబట్టి ఈ లోకంలో ఎక్కడ ఏ ప్రాణి ఉన్నా చిన్నది కానీ పెద్దది కానీ కించిత్ సత్వం ఆ ప్రాణి చెట్టు చేమల వలె కదలకుండా ఒకచోట పడి ఉండేది కావచ్చు స్థావర లేకపోతే పశుపక్ష్యాదుల వలె ఇటు అటు సంచారం చేసేది కావచ్చు జంగమ స్థావర జంగమం ఏదైనా పుట్టింది అంటే ఒక ప్రాణి పుట్టింది అంటే యావత్ యావత్ సత్వం యావత్కించిత సత్వం సంజాయే ఏ ఏ ప్రాణి ఈ జగత్తులో పుట్టినదో ఆ ప్రాణి ఆ విధంగా పుట్టి ఈ జగత్తులో జీవయాత్రను నిర్వహిస్తోంది అంటే దానికి హేతువు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము అని తెలుసు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునితో కలయిక వల్లనే సకల ప్రాణులు పుట్టినవి అని తెలుసుకో దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి క్షేత్రము అంటే స్త్రీ స్త్రీ ఆడుది క్షేత్రజ్ఞులు అంటే ఆడుది మగవాడు కలిసినప్పుడే సకల ప్రాణులు పుడతాయి అనే ఆ రకమైన వికృతమైన అర్థాన్ని తీయకూడదు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇక్కడ అర్థం ఈ మాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు పురుషుడు ఉన్నాడు అనుకోండి పురుషుని యొక్క దేహము ఇంద్రియములు మనస్సు అవి ఏమవుతాయి క్షేత్రము అనబడతాం మగవాడు వాడి దేహము ఇంద్రియములు మనస్సు వాటి పేరేమి క్షేత్రము వాడి యొక్క చైతన్యము ఆ చైతన్యానికి పేరేమిటి క్షేత్రజ్ఞులు స్త్రీని తీసుకోండి స్త్రీ యొక్క దేహము ఇంద్రియములు మనస్సు వాటి పేరేమి క్షేత్రము ఆమె యొక్క చైతన్యమునకు పేరేమి క్షేత్రజ్ఞుడు కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష సందర్భం కాదు ఇది ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఈ పురాణం చెప్పిన వాళ్ళు ఒకళ్ళిద్దరు అలా చెప్పడం నేను విన్నా అందుకోసం అలా చెప్పాను నేను నేను విని అలా చెప్పడమే కాదు ఒకళ్ళిద్దరు అలాగంటే హెచ్చరిక కూడా చేశారు ఓ మహాత్ముడు ఎలా హెచ్చరిక చేశాడు క్షేత్ర క్షేత్రజ్ఞానగానే మొగాడు ఆడది అని వ్యాఖ్యానం చేస్తున్నారు తెలియదు అని ఓ మహాత్ముడు రాసి చెప్పాడు కాబట్టి ఆ రకమైన హెచ్చరిక నేను అందుకోసం చేశాను మీరు ఇది ఎలాగంటే సరే ఆ హెచ్చరిక ఆ విషయాన్ని అలా ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా ఎలక్ట్రిసిటీ మీద నడిచేటువంటి పనిచేసేటువంటి గ్యాడ్జెట్స్ అంటే పరికరములు ఈ జగత్తులో ఎన్నో ఎన్ని రకాలు ఉంటాయంటారు చాలా ఉంటాయి కదా దీపాలు ఫ్యాన్లు ఇలా లెక్క ఇస్తే ఎన్ని వస్తాయి చాలా వస్తాయి ఐ పాడ్ కూడా ఎలక్ట్రిసిటీ మీదే పనిచేస్తుంది ఐ ప్యాడ్ ఐ పాడ్ వేరు ఐ ఏదో భేదం ఉన్నది నాకు తెలియదు నాకు క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకంలో పడి నేను ఆ వివేకాన్ని పట్టుకోలేదు సో ఒకసారికి అది వేరు ఇది వేరు చాలా పెద్ద తేడా ఉన్నాడు ఎందుకంటే ఓ చిన్న యంగ్ బాయ్ ఏదో చేతులు చూస్తున్నాడు ఏదో దండం ఏదో పెట్టాడు ఏమిటో ఏదో ఐ పాడ్ పట్టుకున్నాడు ఐ పాడ్ కాదు సార్ ఇది ఐ ప్యాడ్ అని చెప్పారు రెండింటికి తేడా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది పెద్ద వివేకం ఉదలదు బ్యాటరీ లైట్ అది కూడా ఎలక్ట్రిసిటీతో పనిచేసి ఇదే ఎలక్ట్రిసిటీ అంటే మన సబ్స్టేషన్ అనుకోవద్దు మన పద్మనాభనగర్లో ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంది అంచేతనే హైదరాబాద్లో ఎక్కడ మేఘం పట్టినా ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోతుంది పక్కనే ఉన్నాం కదా సబ్స్టేషన్కి తర్వాత మన పద్మనాభనగర్ సబ్స్టేషన్ సంవత్సరంలో ఏడెనిమిది సార్లు భమ్ అని పేరిపోతూ ఉంటుంది అలా ఎందుకు భమ్ అని పేరిపోతుంది కరెంట్ పోతుంది అది కాదు సబ్స్టేషన్ పేలిపోయింది ఎందుకలా ఉంది అర్థంగా వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఎలక్ట్రిసిటీ అంటే మన సబ్స్టేషన్ నుంచి వచ్చిందేట అనక్కట్లా ఎనర్జీ శక్తి సో ఎన్ని రకముల పరికరములు ఉండును చెప్పండి మీరు వెయ్యి రకాలు ఉండుంటాయా లెక్కేస్తే ఒక్కో పరికరము ఎన్ని ఎంత సంఖ్యలో ఉంటుంది ఇప్పుడు బల్బులు ఉన్నాయి ఎన్ని బల్బులు ఉంటాయి ప్రపంచంలో ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి ఎన్ని టీవీలు ఉంటాయి సో ఇవన్నీ కూడా అంటే ఎన్ని రకాల పరికరాలు ఉంటాయి ఒక్కో రకంలో ఎన్ని పరికరములు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అవి అన్నీ ఇవన్నీ కూడా ఏ విధంగా కార్యాన్ని నిర్వహిస్తున్నాయి అన్నట్లయితే ఆ పరికరము ఎలక్ట్రిసిటీ తోటి సంయోగము కలుగుటం వల్లనే ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెప్పచ్చు కదా ఎగ్జాక్ట్గా అలా అనుకోకూడదు సంథింగ్ సిమిలర్ టు దాట్ దృష్టాంతం మీకు ప్రస్తుతానికి అది దృష్టాంతం అయితే దాన్ని మోడిఫై చేసేస్తాం భాష్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ దృష్టాంతాన్ని మోడిఫై చేస్తాం ఎందుకంటే ఈ సందర్భంలో ఎలక్ట్రిసిటీ సత్యమే ఫ్యాను సత్యమే ఎలక్ట్రిసిటీ సత్యము బల్బు సత్యము అలా ఉంటుండే కాబట్టి క్షేత్రము సత్యమే క్షేత్రజ్ఞుడు సత్యమే అని అనుకోకూడదు ఆ యాస్పెక్ట్లో మాత్రం దృష్టాంతం పనికిరాదు ఎందుకంటే క్షేత్రజ్ఞుడు సత్యము క్షేత్రము మిథ్య సంథింగ్ లైక్ ఎలక్ట్రిసిటీ సత్యము ఫ్యాన్ మిథ్య అన్నట్లు సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఎప్పుడైనా దృష్టాంతం చెప్పినట్లయితే ఏ మేరకు ఆ దృష్టాంతం అన్వయిస్తుందో ఆ మేరకే తీసుకోవాలి అన్వయించని మేరకు దృష్టాంతాన్ని తీసుకోకూడదు ఎంతవరకు అన్వయిస్తే అంతవరకే దృష్టాంతాన్ని తీసుకోవాలి మంచిది సో మొత్తానికి క్షేత్ర క్షేత్రజ్ఞ సమావేశం క్షేత్రతత్వము క్షేత్రజ్ఞతత్వము ఒక చోట చేరాలి రెండింటికి మధ్యన ఒక సంబంధం ఏర్పడాలి ఏర్పడినప్పుడు మాత్రమే ఒక ఫలానా ప్రాణి అనే మాట ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన ప్రతిపాదనము చాలా ప్రాక్టికల్ కూడా మీరు దాన్ని జాగ్రత్తగా మీరు దాన్ని పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని శుద్ధ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండుము అని చెప్పాను మీరు మెడిటేషన్లో మీరు అలా తెలివి రూపంగా ఉండాలి తెలివి ఉండాలి ఇంకేమి ఉండకూడదు తెలివిగా మాత్రమే ఉండాలి అని చెప్పాను చెప్తే అప్పుడు ఏమవుతుంది మీరు ఫలానా వ్యక్తి అనే మాట ఉండదు అర్థమైందండి ఫలానా వ్యక్తి అనే మాట ఉండదు ఫలానా వ్యక్తి అనే మాట ఎప్పుడు ఉంటుంది ఆ తెలివికి ఈ దేహాన్ని మీరు ముడివేసినప్పుడు మాత్రమే ఫలానా వ్యక్తి అని ఇప్పుడు నేను మాట పెట్టాను మీ మీ కళ్ళదోడు పెట్టుకున్నారు కదా డాక్టర్ అంటున్నాడు పేషెంట్ తోటి డాక్టర్ అంటున్నాడు మీరు కళ్ళజోడు నేను ప్రిస్క్రైబ్ చేసిన కళ్ళదోడు పెట్టుకున్నారు మీ చూపు బాగుందా అని అడిగాడు డాక్టర్ అడిగాడు ఇప్పుడు అడిగిన వ్యక్తి పురుషుడా స్త్రీయా మీరు చెప్పండి ఎలా కదా ఎలా చెప్తాడు చెప్పలేదు దట్ ప్రొఫెసర్ ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ ప్రొఫెసర్ అని నేను అన్నా ఆ ప్రొఫెసరు పురుషుడా స్త్రీయా ఎలా చెప్తాను మీరు చెప్పలే అంటే అర్థం ఏమిటి ప్రొఫెసర్ లక్షణం ఏమిటి విజ్ఞానం ఆ విజ్ఞానానికి దేహాన్ని ముడిపెడితేనే ఫలానా స్త్రీ కానీ పురుషుడు కానీ అవుతుంది మీరు విజ్ఞానానికి దేహాన్ని ముడిపెడకపో అది పురుషుడా స్త్రీయా చెప్పడం కష్టం ఇప్పుడు అతను ఆర్మీలో మంచి కలంగల్ మంచి ఆర్మీలో మంచి నిష్ణాతుడు మంచి యుద్ధమతి చేసి భారతదేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు ఆర్మీ అతను అతను బ్రాహ్మణుడా క్షత్రియుడా చెప్పడం ఎలా చెప్తారు చెప్పలే అంటే కేవలము శౌర్యము పరాక్రమము దాన్ని చూపించి ఈయన బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా చెప్పండి అంటే చెప్పలేదు మీరు ఏ కులమో చెప్పండి చెప్పలేరు మీరు అలా చెప్పాలంటే ఏం చేయాలి ఆ శౌర్యము అనేదానికి ఆయన ఏ గృహంలో పుట్టాడు వాళ్ళది ఏ వాళ్ళది ఏ కులము అది తెలుసుకుని దానికి ముడి పెడితేనే మీకు ఫలానా కులం వాడనే మాట వస్తుంది ఈ దృష్టాంతాలు అర్థమయ్యాయి కదండి ఎరుక తెలివి తెలివి ఎరుక ఎందుకంటే ఏమిటి దేని వలన ఈ సర్వము తెలుస్తోందో మీకు తెలుస్తోందో అదే దాని గురించి నేను మాట్లాడుతున్నా ఆ చైతన్య ధాతువు ఆ చైతన్య ధాతువు పురుషుడా స్త్రీ ఏమో దేహంతో ముడిపెడితేనే తెలుస్తుంది దేహంతో ముడిపెట్టకపోతే పురుషుడని కానీ స్త్రీ అని బ్రాహ్మణుడని కానీ క్షత్రియుడని కానీ పంజాబీ అని కానీ మద్రాసీ అని కానీ ఇండియన్లని కానీ గృహస్థుడా సన్యాస తెలివి ఎరుక గృహస్థుడా సన్యాస ఎలా చెప్తారు కాబట్టి ఆ శుద్ధ చైతన్యమును పట్టుకుని మీరు ఫలానా వ్యక్తి ఫలానా ప్రాణి ఏమంటే నేను చెప్తా చూడండి ఎరుక మనిషియా కుక్కయా అది చెప్పండి ఎలా చెప్తారు నాలుగు కాళ్ళగల ఎరుక అంటే ఆ కుక్క ఏంటుందని చెప్పాలి రెండు కాళ్ళ ద్విపాత్తు చతుష్పాత్తును రెండు కాళ్ళ గల ఎరుక అంటే ఆ మనిషి అయ్యి ఉంటాడని చెప్పాలి కదా కాబట్టి మీకు ఒక ప్రాణి అనేది సిద్ధించాలి అంటే కేవలము ఎరుక ప్రాణి సిద్ధించదు ఓకే ఓ డెడ్ బాడీ చూపించి ఇది మనిషి అని మీరంటే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని భూతపూర్వగత్య అంటారు భూతపూర్వగత్య అంటే ఆ ప్రాణం పోయి వరకు మనిషి కాబట్టి ఇప్పుడు కూడా మనిషిని ఇంకో అరగంట సేపు గంట సేపు లేకపోతే ఇంకో రెండు గంటల సేపు మనిషి అని వ్యవహరిస్తారు ఇప్పుడు ఒక పోతే పోక ముందు ఏమిటి మనిషి పేరేమిటి సమ్ ఎక్స్ మిస్టర్ ఎక్స్ ఇప్పుడు పోయాడు ఏదో పేరు చెప్పడం కంటే మిస్టర్ ఎక్స్ అంటేనే అందుకోసం అలా చెప్పాను సో మిస్టర్ ఎక్స్ పోయాడు అక్కడ పడుకోబెట్టారు ఆ దేహాన్ని అలా పడేసి పెట్టారు ఇప్పుడు ఏమంటారు అదిగో మిస్టర్ ఎక్స్ అని అంటారు వీళ్ళందరూ పూలమాలలు తీసుకొచ్చి వేస్తారు ఎవరికి వేస్తున్నారు మిస్టర్ ఎక్స్కి వేస్తున్నారు ఈ రండి మిస్టర్ ఎక్స్ లేడుగా ప్రాణం ఉంటే మిస్టర్ ఎక్స్ కానీ ప్రాణమే లేకపోతే ఇంకా మిస్టర్ ఎక్స్ ఏమిటి భూతపూర్వగత్య అంటే ప్రాణం పోయే వరకు మిస్టర్ ఎక్స్ అనే అభిప్రాయంతో ఇంకా అదే భావనతో వేస్తున్నట్టు లెక్క కాబట్టి ఒక ప్రాణిగా ఉండాలి అంటే కేవలము దేహము యొక్క సన్నివేశం వల్ల ప్రాణి మీకు దొరకదు ఆ దేహమునందు ఆ చైతన్య శక్తి నిహితము కావాలి అప్పుడే ఒక ప్రాణి అనేది లభిస్తుంది అధ్యతనే మనిషి బతికుండగా హీ షి అని వ్యవహరిస్తారు ఆయన ఆమె అని వ్యవహరిస్తారు ప్రాణం పోయాక ఆయన అనరు ఆమె అనరు ఆయన్ని తీసుకెళ్ళి కాల్ చేయండి అంటారా అనరు ఆమెను తీసుకువెళ్ళి కాల్చండి అంటారా అందరు దాన్ని తీసుకెళ్ళి కాల్చండి అంటారు ఇట్ అంటారు హీ షీ ఇట్ బర్నిట్ అంటారా బర్న్ హిమ్ అంటారా బర్నిట్ అంటారు అది హీ కాదు షీ కాదు ఇట్ అయిపోతుంది అంటే అది పురుషుడు కాదు స్త్రీ కాదు ఒక ప్రాణియే కాదు ఇందువల్ల దేహమున్న ఆ చైతన్య శక్తి మిస్సింగ్ కనుక కాబట్టి చైతన్య శక్తి ఒక్కటి పట్టుకుని ప్రాణిని చేయడం సంభవం కాదు ఆ చైతన్య శక్తికి ఈ క్షేత్రాన్ని ముడిపెట్టాలి క్షేత్రాన్ని ఒక్కదాన్ని ప్రాణిని చేయడం కూడా సంభవం కాదు ఆ చైతన్య శక్తి ఆ క్షేత్రమునందు ప్రతిఫలిస్తూ ఉండాలి కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలయిక ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రాణి అనేది మనకు సిద్ధిస్తుంది సరిపడిందండి ఏ ప్రాణైనా మనుషులైనా పశువులైనా పక్షులైనా కొన్ని దేవతలను తీసుకోండి ఇంద్రుడు దేవేంద్రుడు దేవేంద్రుడు మీకు రావాలి అంటే ఏం కావాలి శుద్ధ చైతన్య శక్తి ఒక అంక దేహము దేవతా దేహము కలిస్తే దేవేంద్రుడు అవుతాడు సకల ప్రాణుల యొక్క పరిస్థితి అంతే ఈ విషయాన్ని నీవు ముందు తెలుసుకో అంటున్నాడు ఆయన ఎందుకండి ఇది తెలుసుకోవడము అంటే చూడవ నీవు కూడా ఆ క్షేత్ర క్షేత్రజ్ఞముల యొక్క కలయిక వలన నేనిది నేనది ఫలానా మనిషిని నిజని అదని నువ్వు కూడా అనుకుంటున్నావు కాబట్టి ఆ వివేకము నీకు అత్యావశ్యకము నీ ఎడలో నీకు ఆ వివేకం ఉండాలి చుట్టూ ఉండేటువంటి జగత్తును చూసినప్పుడు కూడా నీకు ఆ క్షేత్ర క్షేత్ర జ్ఞ సంయోగము వలన ఈ ప్రాణులు ఈ విధముగా ఉన్నవి అని నీకు తెలుస్తూ ఉన్నట్లయితే వివేకం బలపడుతుంది అందుకోసం అలా చెప్తున్నా భాష్యం చూద్దాము యావత్ యావత్ అంటే ఎత్తనర్థం ఎప్పుడు ఎంతవరకు అయితే అని కాకుండా ఏదైతే అని అర్థం చెప్పాలి ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకోవత్ ఎత్ ఏదైతే ఓకే కించిత్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏది ఏదైనా సరే సంజాయతే సముత్పద్యతే పుట్టుచున్నదు ఏది ఏది పుట్టుతున్నదో ఏమిటా పుట్టేది సత్వం వస్తువు ఒక వస్తువు ఏది ఏది పుడుతోందో ఆ వస్తువు అంటే ప్రాణిని అర్థం తీసుకోండి చూద్దాం కిమ్ ఏమిటా వస్తువు ఏమిటది ఆ వస్తువు ఫలానా అని చెప్పండి ఫలానా అని చెప్పండి అని కిమ్ అనే ప్రశ్నకు అభిప్రాయం అవిశేషేణ చూడండి ఏ ప్రాణి అయినా సరే ఫలానా అనే మాట వద్దు విశేషము అంటే ఫలానా అవిశేషణ ఫలానా అని మేము చెప్పట్లేదు మనుషులు పురుషులు స్త్రీలు పశువులు ఇలాగ మేమేం చెప్పట్లేదు సర్వసాధారణంగా చెప్తున్నాము స్థావర జంగమం అది సర్వసాధారణంగా చెప్పారు ఆ ప్రాణి కదలకుండా ఉండే చెట్టు చేమా మొదలైనది కావచ్చు లేకపోతే కదిలేటువంటి పశువు పక్షి మనిషి ఇత్యాది కూడా కావచ్చు ఏదైనా సరే అంటే కదలని మరియు కదిలే అనే తేడా కూడా లేదు అంటే ఇంకా మిగతా తేడా ఉండవు అని వేరే చెప్పక్కర్లేదు అందుకోసం అలా చెప్పారు ఓకే క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తాయతే కాబట్టి ఏ ప్రాణి అది ఏ ప్రాణి అని మీరు అడగద్దు ఏ ప్రాణి అయినా సరే ఎలాంటి ప్రాణి అయినా సరే కదిలేదైనా సరే కదలనిదైనా సరే సర్వసాధారణమైన ప్రతి ప్రాణి కూడా పుడుతోంది ఎలా పుడుతోందో తెలుసునా క్షేత్ర క్షేత్రజ్ఞ సమావేశం చేత పుడుతోంది అని తెలుసుకో ఇతీ ఏవం బుద్ధి జానీహి హే భరత వద్దున ఈ సత్యాన్ని నీవు గుర్తుంచు ఇప్పుడు చూడండి నేను సన్యాసిని నువ్వు గృహస్థువు అన్నట్లయితే ఏదో నేను గొప్ప తక్కువ అనే భావం ఉండొచ్చు నేను గురువుని శిష్యుడవు అన్నట్లయితే నేను గొప్ప తక్కువ అనే భావం ఉండొచ్చు నేను ధని ధనవంతుడను నీవు నిర్ధనుడవు ఇచ్చా నేను పండితుడను నీవు మూర్ఖుడవు నేను తక్కువ నువ్వు ఎక్కువ అనే భేదం ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది నేను పురుషుడను నీవు స్త్రీవి అంటే కూడా భేదం ఉండడానికి అవకాశం ఉంటుంది నేను క్షేత్ర క్షేత్రజ్ఞ సమావేశమే నువ్వు క్షేత్ర క్షేత్రజ్ఞ సమావేశమే సరిపడింది కదా అన్ని భేదములను తుడిచిపెట్టేసి మాట్లాడుతున్నా ఇప్పుడు దేహము శుచియా అశుచియా నా దేహమైతే శుచి నీ దేహమైతే అశుచి అనే వ్యవిభ్రమ వద్దు దేహము శుచి అయితే నా దేహము శుచియే నీ దేహము శుచియే చూసుకో దేహము శుచియా అశుచియా మీరు లెక్క వేసుకోండి సపోజ్ చందనపు ముద్ద చందనపు పేస్ట్ శాండల్ పేస్ట్ ఓ సీసాలో వేసి మూత పెట్టి ఈ టేబుల్ లోపల పెట్టారనుకోండి ఎంతకాలం పరిమళంతో ఉంటుంది అది ఓ ఏడాది పరిమళంతో ఉంటుందా రెండేళ్ళు ఉంటుందా మూత గట్టిగా పెడతాయి ఏదో ఉంటుంది షెల్ఫ్ లైఫ్ అంటారు ఏడాదో రెండేళ్ళలో ఆ పరిమళం అలాగే ఉంటుంది అదే చందనపు చేతికి రాసుకుని బాగుంది పావు గంట తర్వాత ఇంకా ఏమవుతుంది చెమట వాసన వేస్తుంది అంటే ఇంతటి గొప్ప చందనము దుర్గంధంగా మారిపోవడానికి బాడీకి అప్లై చేస్తే సరిపడుతుంది ఇంకేం చేయక్క సెంటు కాటన్ సెంటులో ముంచి చెవిలో పెట్టుకుంటాడు చూసారా వాడికి దూరంగా ఉండాలి ఎందుకో తెలుసు ఆ చెవిలో ఉన్న కాటన్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది ఎందుకని అది సెంట్ కదా అంటే ఎప్పుడు పావుగంట క్రితం సెంట్ ఇంక ఇప్పుడు సెంటేం కాదు చెవిలో పావుగంట ఉంటే ఇంకా సెంటేవిటి చెమట ఇతర ఇతర మాలిలవులు దుమ్ము ధూళి అన్నీ ఆ దాంట్లో చేరి దాన్ని అలా దాన్ని వాడు బయటికి తీస్తే దుర్వాసన చేస్తుంది నేను నేను ఎగ్జాగరేట్ అనుకుంటున్నారా ఏమీ కాదు కాబట్టి దేహ మాత్రము అశుచి దానివల్ల ఏమైపోతుందంటే చైతన్యం చైతన్యము అమృతమే దేహము మర్త్యము సన్యాసైనా అంటే గృహస్థైనా అంతే బ్రాహ్మణుడైనా అంతే క్షత్రుడైనా అంతే మనిషైనా అంటే కుక్కైనా అంతే అంటే వెళ్ళి కుక్కను ఊళ్ళో పెట్టుకోమని నేను చెప్పట్లేదు ఇంకా విషయం చెప్పారు అది ఉండే తోట అది ఉంటుంది మనుషు తోట మనుషు ఉంటుంది ఎలా ఉండే విజ్ఞానం సమత్వ దృష్టికి ఎంత విలువైన విజ్ఞానమో చూడండి కాబట్టి సకల ప్రాణులు కూడా ఈ హెచ్చు ఇవన్నీ మనం కల్పించుకున్నవే సకల ప్రాణులు కేవలము క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలన మాత్రమే పిచ్చుతున్నవని తెలుసుకోవయా హే అర్జున అయితే ఇప్పుడు ప్రశ్న ఉడేస్తుంది కాబట్టి వర్షమే కూడా అష్ట శుభం వర్షం ననింజ్యాత్ తద్వ్రతం ఇది తైత్రీయంలోని కాదు తైత్రీయంలో అన్న ఉంటుంది నేను అన్నం అన్నతో వర్షం సప్తి పూర్తి చేశాను అనుకోండి చాంద్రోగ్యోపనిషత్తు రెండవ అధ్యాయం చాలామంది చదవరు రెండవ అధ్యాయం సామ ఉపాస పంచవిధ సామోపాసనలు సప్తవిధ సామోపాసనలు అని ఉన్నాయి దాంట్లో ఒకనొక సామోపాసన కలదు అదేమో గుర్తులేదు నాకు ఏదో రథంతర సా బృహతీ సామ ఇలాంటి సామలు ఉన్నాయి వాటిలో ఒకనొక సామోపాసన వర్ష దేవత ఆ సామోపాసనకి దేవత అక్కడికి చెప్పారు వర్షం నిం వర్షాన్ని నిందించకూడదు ఎప్పుడు కూడా నిందించకూడదు కాదండి వర్షం వస్తే మేము బయట ఆరబెట్టుకున్న ఒడియాలు ముద్ద తడిసి ముద్దైపోతాయంటే మీరు వర్షం మీరు లోపల పెట్టుకోవాలి తప్ప హిప్మాలని వర్షం ఒడియాలన్నీ పాడైపోయాయి అనకూడదు అలా అనకూడదు వర్షాన్ని నిందించకూడదు మరి ఎవరు నిందించుకోవాలి నేను తెలుగు తక్కువ వాడిని లోపల పెట్టుకోవడం నాకు తెలియలేకపోయింది నా అజ్ఞానం చేత తలిసిపోయాయి అనుకోవాలి వర్షాన్ని నిందించకూడదు ఇవాళ మీరు న్యూస్ వినండి వర్షాన్ని నిందిస్తూ మీకు చాలా న్యూస్ చెప్తారు ఈ వర్షం పడ్డం మూలంగా ట్రాఫిక్ అంతా చల్లా చెదరైపోయింది అని ఒక న్యూస్ పత్తి బస్తాలు దడిపోయాయి నిన్ను వీధిలో ఎవడు పెట్టుకోమన్నాడు పత్తి బస్తాలు వీధిలో పెట్టుకుంటారా మిరపకాయలు తడిచిపోయాయి గుంటూరు డిస్టిక్లో మిరపకాయలు తెలిసిపోయారే మిరపకాయలు నిన్న వర్షంలో ఎవడ పెట్టుకోమన్నాడు ధాన్యం మొలకలు వచ్చేసాయి మరి ధాన్యం వర్షంలో పారిపోసుకుంటే మొలకలు రావు ఇలాంటి మూర్ఖపు పనులు చేసి ఇరవై ఒకటో శతాబ్దం వచ్చినా ఇంకా అలా మూర్ఖంగా చేసి దానికి వర్షాన్ని నిందించడం అన్నది అంత తక్కువ కాదు మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు ఏమన్నారంటే స్వాతంత్ర్యం వచ్చి అరవై కూడా ఇంకా గోతులు తీయడము కోడ్చడము అనే కార్యక్రమంలోనే మీరు మిగిలి ఉన్నారు అని అన్నారా విన్నారా ఎప్పుడన్నాను వినకపోతే మీరు మా సరిగ్గా వినలేదనమాట నేనే బాగా ఫాలో అయినట్లు లెక్క ఎనీవే కాబట్టి వర్షాన్ని నిందించరాదు ఏదో వర్షం వచ్చింది మా పాఠానికి అడ్డు వచ్చింది పాఠం అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అయింది అని అలా వర్షాన్ని నిందించకూడదు ఓకే అది ప్రసంగాను ప్రసంగా అయితే ఇప్పుడు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు క్షేత్రజ్ఞుడు అంటే ఓ పెద్ద ఆయన ఉంటాడు అనుకోవద్దు మీరు క్షేత్రజ్ఞహ అంటే ఆ చైతన్యములకే క్షేత్రజ్ఞహ పేరు ఆ క్షేత్రజ్ఞానికి ఈ పాంచభౌతికమైన దేహము దానితో క్షేత్రము అని పేరు క్షేత్రంతో సంయోగము కలయిక ఏమిటి కలయిక అది తెలియలా అక్కర్లేదా ఎందుకంటే ఆకాశమునకు ఘటముతో కలయిక ఘటాకాశం అని ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేమిటి ఘటాకాశ తెలుగులో ఏమంటారు ఘటాకాశ ఘటాకాశుడు అంటారు కదా ఈ ఘటాకాశుడు మరి ఆకాశరాజులను ఉన్నాడు కదా ఆకాశరాజు ఆ రాజు తీసిస్తే ఏమంటారా ఆయన్ని ఆకాశము అంటారా ఆకాశుడు అంటారా ఆకాశుడు అన్నారు సో ఘటాకాశుడు ఉన్నాడు ఈ ఘటాకాశుడు ఎలా వచ్చాడు చెప్పండి మీరు ఎలా వచ్చాడు ఏంటండి ఆకాశానికి ఘటంతో సంయోగం వల్ల వచ్చాడు ఓకే ఆకాశానికి ఘటంతో సంయోగం ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఓ తాడు ఒకటి తెచ్చి శంకరులు ఇచ్చే దృష్టాంత ఘటానికి జలంతో సంయోగం ఎలా వచ్చిందంటే ఘటానికి మెడ మెడ ఉంటుంది గిరివా ఉంటుంది మెడ మెడ ఉంటుందిగా ఘటానికి ఆ మెడ చుట్టూ ఓ తాడు కట్టి నూతులో దింపితే ఆ ఘటానికి జలంతో సంయోగం వచ్చింది అలాగే ఘటానికి ఏదైనా తాడు ఒకటి కట్టి ఎక్కడైనా దింపితే ఆకాశంతో సంయోగం వచ్చిందా ఎలా వచ్చింది సంయోగం ఘటానికి ఆకాశంతో సంయోగం ఎలా వచ్చింది కేవలము కాల్పనికమైన సంయోగము మీరు కల్పించుకుని ఆకాశానికి ఘటంతో సంయోగం వచ్చింది అని మీరు కల్పించుకుని ఆ కల్పన నుండి ఘటాకాశము అనేదాన్ని ఒకదాన్ని మీరు బయటపెట్టారు దాన్ని అది ఉత్పన్నమయ్యేట్లా చేశారు మీ కల్పన తప్ప అక్కడ యథార్థమైన సంయోగము ఘటానికి ఆకాశానికి లేదు యథార్థమైన సంయోగం అంటే ఎలాగా ఘటమునకు మెడ చుట్టూ తాడు కట్టినట్టు అది సంయోగం మెడ చుట్టూ తాడు కట్టినప్పుడు తాడుకి ఘటానికి సంయోగం వచ్చింది అయితే ఘటంలో నీళ్లు పోస్తే ఘటానికి నీటికి సంయోగం వచ్చింది అలాగంటే సంయోగము ఘటానికే ఆకాశానికి ఉంటుందా ఉండదు మరి ఘటాకాశం ఎలా వచ్చింది అంటే కాల్పనికమైన సంయోగం కారణంగా ఆకాశమునకు ఘటమునకు ఒక సంయోగాన్ని కల్పించుకున్న కారణంగా ఘటాకాశ అనేది ఒకటి ఉత్పన్నమైనది అది ప్రణాళిక అద్వైత వేదాంతుల యొక్క చాలా గభీరమైనటువంటి ప్రణాళిక దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు వేదాంతం తెలుస్తుంది ఇది మళ్ళీ క్లాస్లో అనగా రేపు విల్ కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమివశిష్యే శాంతిశాంతిశాంతి